శృతి స్మృతిపురాయం భగవత్పాదశంకరం శంకరం ప్రయాణ్యాస కృష్ణ అవ్యక్తమంటే ప్రధానమంటారు అవ్యక్తమంత ప్రధానం అదిగో మా సిద్ధాంతమే అది ఇదంతా కూడా పెద్ద మోసం అయితే వాళ్ళు పాపం మోసబుద్ధి కంటే ఏదో ఒక తత్వాన్ని అలా తెచ్చుకునే ప్రయత్నం చేశారు వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ముందు ప్రారంభంలోనే ఒక స్ట్రక్చర్ నేను నిర్మాణం చేసుకున్నాను యూ హైడెడ్ చుట్టూ చూశాను చుట్టూ చూడడం మట్టుకు చాలా కలిపిగా చూశాను సుఖ దుఃఖ మోహములు ఉన్నాయి అని గమనించారు ఎక్కడ చూసినా సుఖము దుఃఖము మోహము మూడే కాబట్టి మూలము నందు ఈ మూడింటికి తగినవి మూడు ఉండాలి గుణాలు సత్పరుస్తము చుట్టూ చూస్తే జడము కాబట్టి మూలము కూడా జడం పురుషులు భిన్న భిన్నములుగా ఉన్నారు నేను పురుషుడే మీరో పురుషుడు ప్రతి ప్రాణి చీమ కూడా ఒక పురుషుడే ఎవరికంటే స్త్రీ పురుష ఆ పురుష కాదు సకల జీవులు అనుకో ఇంకా దేవుడు ఎందుకు దేవుడు ఏం చేయాలి దేవుడు ఏదో ఒకటి చేస్తే కానీ దేవుడి యొక్క ఆవశ్యకత ఉంది ఇప్పుడు మీమాంసకులు ఉన్నారనుకోండి వాళ్ళు ఏమన్నారంటే మాకు దేవుడు అక్కర్లేదు కర్మ మీమాంసకులు దేవుళ్ళు ఒప్పుకోలేదు ప్రాచీన మీమాంసకులు అంటే జైని శబరస్వామి కుమార్తెల భక్తుడు వీళ్ళు దేవుళ్ళు ఒప్పుకోరు వాళ్ళు ఏమన్నారు అంటే కర్మల వల్ల మీకు ఫలం వస్తుంది ఇంకా దేవుళ్ళు ఎందుకు మరి మధ్యలో మన నాన్నగారు లేదు మధ్యలో దేవుణ్ణి పెట్టాడుకున్నారు మీరు కర్మ మానేసి దేవుడిని భయం చేస్తారు వెంకటేశ్వర స్వామికి దృష్టాంతంగా చెప్పేవాడు స్వకర్మలు మానేస్తారు బస్షక్కి తిరుపతి స్వకర్మ ఉంటుంది అది మానేస్తారు తల్లిదండ్రులను పూజించవలనం అది చేయడం బస్ ఎత్తు తెరపట వెళ్తారు కిలక పెట్టుకోవాలనో అది చేయడు గుండు చేస్తారు ఇలాంటి రిజర్వేషాలని వేస్తారు దేవుడు పేరు చెప్పి స్వకర్మానుష్ఠానం మానేస్తారు వైయు వాంట గా వాంట్ రిజెక్ట్ చేశారు ఈ సాంక్షి అంటే ఎందుకంటే మేమాంసకులకు మరి జగత్తు మాట జగత్తు సృష్టించడానికి నువ్వు నెల సృష్టించడం లేదు కదా దాటి కావాలి కదా అంటే అసలు జగత్తుకి సృష్టి అనేది లేదు ప్రాయామం అనేది కూడా లేదు మీరు కల్పించుకున్నారు వీటిని సృష్టి ఒకటి ఉందని వాడెవరో సృష్టించేదని ఆ సృష్టించిన వాటికి దేవుడేని ఇది నాకు కథాచేది అనేకృషం జగత్ ఈ జగత్ ఎప్పుడు లేక ఉంది అప్స్ డౌన్స్ వస్తూ ఉంటాయి చెరువుల్లో నీళ్ళు ఉంటాయి అప్పుడప్పుడు తరగాలు ఉంటాయి అప్పుడప్పుడు ఉండవు అంటే నీళ్ళు ఎప్పుడు ఉంటాయి అలాగే ఈ ఎప్పుడు అలాగే ఉంది అని వాళ్ళు చెప్పారు ఈ సాంక్షులు అక్కడ కర్మ చేసే పనిని ఇక్కడ ప్రధానం చేస్తుంది కర్మ జడము ఫలాన్ని ఇస్తుంది కదా అలాగే ప్రధానము అది జగత్తును సృష్టిస్తుంది సృష్టిలోకి జగత్తును సృష్టిస్తుంది కానీ దీనికోసం ఈశ్వరుడు అర్థం లేదు అని వీళ్ళ సిద్ధాంతం లేదని కూడా ఈ మాటలే చెప్తోంది ఎక్కడికి చెప్పి మీరు వేదం అంటే అవ్యక్త పురుషం పర్యక్తము మాదే కానీ మీరు ఇప్పుడు చెప్తున్న మాట ఏమిటంటే చూడలే కాదు ఎందుకంటే ఇక్కడ అవ్యక్తం టాపిక్ే లేదు మూడే ప్రశ్నలు మూడే సమాధానాలు అనేక హేతువులు చెప్పి ఇంకో హేతువు చెప్తున్నారు కాబట్టి ఆ మూడింట్లో అవ్యక్తం లేదు ప్రశ్నలో అవ్యక్తం లేదు అదే ప్రధానం లేదు ప్రశ్నలో అవ్యక్తం ప్రశ్నలో లేదు సమాధానంలో లేదు సమాధానంలో ఆ మూడు ప్రశ్నలకి మూడు సమాధానాలు ఉన్నాయి అవ్యక్తం అనేది ప్రసంగాన్ని బట్టి వచ్చింది తప్ప దాన్ని గురించి ప్రశ్న దాని గురించి సమాధానము లేదు ప్రసంగాన్ని బట్టి వచ్చింది అది వ్యక్తం పోనీ ఏదో రకంగా వచ్చింది అది అంటే కాదు ఇంతకున్న అనేక హేతువుల చేత ఆ వ్యక్తము అదే వ్యాకృతము మయాశక్తి తప్ప నువ్వు అనుకుంటున్నటువంటి కాదు అని నేనంతా రీట్యాప్ ఒకటి చెప్పాను నేను దీంట్లో మూడే ప్రశ్నలు మూడే సమాధానాలు మనం ఎంతవరకు వచ్చాం భాష్యంలో ఇది జీవ విషయ ప్రశ్న అగ్ని విషయ ప్రశ్న మొదటిది ఐది జీవ విషయ ప్రశ్న పండవదే ఐది పరమాత్మ విషయ కూడా ఐదు ఓకే ఇంకా ప్రతిబద్ధత దగ్గరికి వస్తున్నారు ప్రతివచనమీ లోగా విమక్ని పనుమాచైకా విషయ ఇక్కడ అగ్నియన్ అపరా సృష్టికర్తయతి ముందుండి నడిపించేవాడు కాబట్టి అన్ని సృష్టికర్త సో అంటే విరాట్ పురుషుడు అని టీకాకారుడు రాసుకున్నాడు అవతల ప్రభాకారు నేను అనుకున్నా హిరణ్య గర్ గుడు హిరణ్య గర్ గుడుగా విరాకంగా పెద్ద తేడా ఏం లేదు నేను ప్రొఫెసర్నే ఉన్నా నేను ఐదు అందులో పది ఉన్నా అన్నా ఉన్నాను తప్ప ఆయనే ఆయనే ప్రొఫెసర్ ఆయన ఐదు అరుగుల పది అరుగులాలు ఉన్నాయి ఫిజికల్ దృష్టితోటి వ్యక్తి ఎంత అని చెప్పిన ఆయన చేసే పని ఏంటంటే ప్రొఫెసర్ అని చెప్పాం అలాగే జ్ఞానస్వరూపుడు కనుక హిరణ్య గర్భుడు జగత్తు జగద్పంగా ప్రకటన అయిన వాడు కనుక ఆయన లోకాది లోకాదు అగ్ని ఈ ముల్లో ఆది పురుషుడు ఆయన విరాక్ లేకపోతే ఉపరిషక్తుల్లో హిరణ్య గర్భుడే ఉంటాడు ఉపరిషక్తులు త్రిమూర్తులు ఇత్యాది ఉండదు ఓకే అటువంటి ఆ త్రిమూర్తులు మీరు హిరణ్య గర్భుడులో కలుపుకోవాల్సి ఉంటుంది అలా చేయొచ్చు లేకపోతే విష్ణుని పరమాత్మగా చెప్పి హిరణ్య బ్రహ్మదేవుడిగా చెప్పాలి శివుడు మిగిలిపోతాడు ఇంకా శివుడు విష్ణువులో కల్పేసుకోవాలి వాళ్ళు వేదాంతలో కలిదర్శనం అంటే శివుడు విష్ణులు కలిగేస్తారు శివుడే విష్ణు అయ్యా విష్ణువే శివుడు కాబట్టి అక్కడికి పరమాత్మ సెటిల్ అయ్యాడు ఇంకా బ్రహ్మదేవుడు ఉన్నాడు ఆయనే హిరణ్య గర్థుడు ఇది వ్యవస్థ ఉపనిషత్తులకి పురాణానికి చాలా తేడా ఉంటుంది ఉపనిషత్తుల్లో ఉపాసనలన్నీ హిరణ్య గర్భుడికి ఉంటాయి పురాణాల్లో వీళ్ళ కథ పెట్టుకున్నారు ఏమని బ్రహ్మదేవుడు అసత్ టెంపుల్కి కాబట్టి వాటిని పూజ చేయకూడదు ఎటుకుంటే అజ్మీర్లో పుష్కర్ లో చేయొచ్చు అని మళ్ళీ దానికి అపవాత మీరు కంబోడియా వెళ్తే థాయిలాండ్ కంబోడియా వెళ్తే అక్కడ అంతా యొక్క పూజలే దేవాలయాలే ఉంటాయి చతుర్ముఖం ప్రమా చతుర్ముఖులు పూజలు అక్కడ అదే పూజలు కాబట్టి మన వాళ్ళు ఒక పౌరాణికులు తరిమేశారు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు చేసి వాళ్ళు ఇప్పటికి కూడా చక్కగా చతుర్ముఖ బ్రహ్మని పూజిస్తూ ఉంటారు వాళ్ళు చతుర్ముఖ బ్రహ్మంలో చతుర్ముఖ అని పూజిస్తూ ఉంటారు కాబట్టి పురాణ దృష్టి అది ఎలా వచ్చింది అది మనం వైదిక దృష్టిలో ఉపనిషద్ దృష్టిలో పేరు లేక ఆయన లోకాది ఆయనగా అగ్ని అని పేరు అటువంటి అగ్నిని గురించి తం ఉవాచ ఆ అగ్నిని గురించి యమధర్మరాజు గారు చెప్పినాడు అగ్నినే యజ్ఞంలో హోమంలో ఆరాధన చేస్తారు తస్మై తం ఉవాచ తస్మై ఇంకా నచ్చికేతున్న కొరకు తం లోకాదిం అగ్నిం ఉవాచ లోకంలో ఒక ఆదిత్య పురుషుడైన ఆ హిరయ్య గర్భ తత్వాన్ని గురించి చెప్పినాడు ఆయన్ని పూజ చేసేప్పుడు అదే హోమం చేసే అవధిస్తాం కదా హోమం చేసేప్పుడు కుండ మోహట తయారు చేయాల్సి ఆ కుండానికి ఇటకలు ఉంటాయి ఎన్ని ఇటకలు ఏ షేపు ఇటకలు వాటిని ఎలా తయారు చేయాలి అని మూడు యావతీ ఎన్ని ఇష్టకా ఏ షేప్లో ఉండే ఇతకలు ఇష్టక అంటే ఇతక తెలుగు ప్రకృతి వికృతి ఇష్టక ప్రకృతి ఇటూక వికృతి తెలుగులో ఊ వస్తుంది ఇటూక అన్న ఇతక అనుకో ఇటూక ఓకే ప్రకృతి వికృతి యా ఏ ఇట కలవు అంటే షేప్స్ వేరువేరుగా ఉంటాయి యావతి ఎన్ని యంత్రు ఎలా పేర్చాలి ఇదంతా కూడా ఆయన చెప్పగల హోమం హోమం కోసం నచికేతాగ్ని అని ఒక క్రతువు అని చెప్పి ఈ పైన ఈ క్రతువు నీ పేరుతో చెరామై అవుతుంది ఏంటి దానికి నాచికేతాగ్ని అని ఆ కర్మలో ఉపాసన కూడా ఏ ఉపాసన అంటే ఆ ఇతకలని భావన చేస్తారు ఇటకలని పంచభూతాలు గాను అనేక తత్వాలుగా భావన చేస్తాయి ఆ అగ్నిని హిరేంద్ర గర్భుడిగాను ఇతకలోనే పంచభూతాలు ఇలాంటి తత్వంగా ఉప భావన చేస్తారు ఇదంతా కూడా మంచి ఆయన యమధర్మరెడ్డి గారు అది మొదటి ప్రశ్న మొదటి సమాధానము ఐదు అనేది మీకు అవ్యక్తము లేకపోతే ప్రధానం అనేది లేదు ఒకటి ఐదు అది తర్వాత హత ఇదం ప్రవక్ష్యామి బ్రహ్మ సనాతనం యథాం ప్రాప్య ఆత్మావతి గౌతమ సో హంత అంటే ఒయీ ఒయీ లక్ష్యేత ఇదం తే ప్రవక్ష్యామి కొ ఈ విషయమును నేను చెప్తాను అది రెండో కృష్ణకి సంబంధించిన ప్రతివచనము ఎవరు చెప్తాడైనా గుహ్యం బ్రహ్మ సనాతనం గుహ్యం అంటే గుహాయం భవం హృదయ గుహ ఎందు ఉండేటువంటి బ్రహ్మ హృదయ గుహలో ఉంటుందంటే ఇప్పుడు శంకర్ల కూడా ఒక కుండలో నూనె ఉన్నది కుండ పగిలిపోతే ఆ నూనె చల్లారైపోయి అది కూడా నశించిపోతుంది అలాగే గుండెలో ఉన్న బ్రహ్మ ఆ గుండె ఆగిపోయినప్పుడు తగలబెట్టేస్తారు తీసుకెళ్ళి గుండె అయిపోయిందని చెప్పేసి ఏమన్నా చూపిస్తారా ఏమన్నా తీసుకెళ్ళి కట్టడిపోయి పెట్టి కాల్చి లేకపోతే ఇంకా గుండె లేదు గుండె లేకపోతే గుండెలో ఉన్నటువంటి బ్రహ్మ కూడా ఇక్కడ కూడా చదవట్టుగా పడైపోయిందా అంటే నో ఓకే దానికి అర్థం సనాతరం కాలమునకు అతీతమైనది సంటే సదా ఎప్పుడు ఉండేది కాలమునకు అతీతముగా ఎప్పుడూ ఉండేది అటువంటి బ్రహ్మ దాని గురించి నీకు చెప్తా మన వాళ్ళు ఏం చేశారంటే బ్రహ్మని ఒక పేరులో మార్చేశారు లేదా అందులో వాళ్ళు కూడా ఇంకే విద్యార్థులే కాదు ఏదంత పాఠించే వాళ్ళు ఈ సభల్లో వాక్య విచారం చేసి వాళ్ళందరూ కూడా బ్రహ్మని ఒక నేమ్ కింద మార్చేశారు దాన్ని ఏమంటారు ఇప్పుడు నేమ్ అంటే దానికి నామవాచకం ఇంగ్లీష్లో ఏమంటారు నామవాచకాన్ని బ్రహ్మ ఒక నవం కింద దేశారు దీని నాకే నవం నా ఉంది అంటారు ఇంకా దానికి కూడా ఇంకో పేరు ఉంది ఏదో ఏదో ఇంకో నామినేటివ్ నామినేటివ్ నామినేటివ్ నామినేటివ్ గా మార్చి సబ్స్పాండివ్ ఇ ఓకే నామినేటివ్ చేసి పడుతుంది బ్రహ్మ అంటే ఇప్పుడు విష్ణు అంటే ఏమిటి నామినేటివ్ అలా మార్చేశారు కానీ విష్ణు ఇజ్ లా నామినేటివ్ విష్ణు అంటే దాట్ విచ్ పెరివేట్స్ ఆల్ అది నామినేటివ్ అవుకుండా దాని చాలంటే అది నామినేటివ్ అవ్వతుంది డిస్క్రిప్టివ్ అవుతుంది తప్ప డిస్క్రిప్టివ్ అనే కేటగిరీ ఉందో లేదో నేను ఎదగను బట్ నామినేటివ్ అయితే కాదు ఒకవేళ మీరు అన్న ఈఎస్ నామినేటివ్ కాదు సంథింగ్ మోర్ దాన్ నామినేటివ్ అని అర్థం చేసుకోవాలి బ్రహ్మ అంటే ఏదో మిస్టర్ బ్రహ్మ అన్నట్టుగా అర్థం చేసుకోవాలి మిష్ట బ్రహ్మ మిషద్ విష్ణు అని మన వాళ్ళు మిస్టర్ విష్ణువుని చేస్తారే సార్ నేను ఇలాంటివి చెప్తూ ఉంటాను మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది ఉపనిషద్ ఋషుల యొక్క ప్రత్యేకత ఏదో తెలిసిన వాళ్ళు దే నెవర్ లుక్ బ్యాట్ దిసెల్ఫ్ సెట్ సెక్సన్స్ అంచేతంగా వాళ్ళ పేరు దేనికి వాళ్ళు పెట్టుకోరు వాళ్ళు దేవర్ సెట్ అప్ రియాలిటీ విచ్ ఈ రిపెట్స్ వాళ్ళు ఎవరు అర్థం చేస్తున్నారు అంటే Truth is not personal and we all have a thing to do. We all have to do that. In this way, we all have to do that. We all have to do that. In the process, we all have to do <coughs> that. I call it a impersonal reality, we all have to do that. We all have to do that. వాళ్ళు ఆ ఇంటర్సనల్ రియాలిటీకి బ్రహ్మాని పేరు పెట్టారు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని పేరు పెట్టారు బ్రహ్మాని ఎందుకు పేరు పెట్టారంటే ఇట్ ఈజ్ బియాండ్ స్పేస్ అనే సెన్స్ లో బ్రహ్మాని పేరు పెట్టారు దాన్ని మన వాళ్ళు పర్సనల్ కింద మార్చుకుని నామినేటివ్ కేస్ కింద తయారు చేసుకుంటుంది బ్రహ్మా అంటే ఇట్ ఈజ్ నాట్ నామినేటివ్ It, it, it is that which is beyond space. Adi mm Brahma. So, people mm say, oh, maa ku vayadam me mm chaala bhakti unga deyanta. E bhaktan te telishina bhakti unga ka ni mona bhakti unga ka. Telishina bhakti unga. Vayadam me cha bhakti unga deyanta chundi, ah, ah, Valtalaam kala vallim -hmm. chukku mm -hmm. chura mm -hmm. adi bhakti unga deyanta. దాంట్లో ఉండే స్పిరిట్ ని ఆ స్పిరిటేవిటీ ఇంపర్సనల్ ఋషుల యొక్క దర్శనము పర్సనాలిటీ ఈజ్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ నుంచి వస్తుంది పర్సనాలిటీ ఇట్ ఈజ్ ఫాల్స్ ట్రూత్ ఈజ్ ఇంపర్సనల్ అని దర్శించినటువంటి మహర్షులు ఎవరైతే ఉన్నారో యొక్క దర్శనం అని అలాగే మీరు వేదాన్ని చూడడము ఆ విధంగా చేసుకోవడం అది భక్తి అవుతుందో వేదం అలా గాలిలో ఉండేది సడన్గా ఒక ఆయన నూటంపట బయటకు వచ్చింది ఆయనకేనూ ఆ వేదానికి సమాధానం లేదు వేదానికి రచయితలు లేదు అంతా అపూర్వ హేదము అంటే ఏదో ఒక కథలు పెట్టుకుని కాలక్షేపం చేసి దాన్ని వల్లించినట్టు కూర్చుంటే అది భక్తి అలా ఉంటుందా భక్తి అంటే జ్ఞాన సహకృతంగా ఉండద్దు తెలిసి కదా భక్తి ఊరికే కథలు పెట్టేసుకుంటే భక్తి అయిపోతుందా ఏదో సమాచారం సో బ్రహ్మా అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ నామినేటివ్ కేస్ ఇట్ ఈజ్ నాట్ మిస్టర్ బ్రహ్మాన్ వీళ్ళు ఏమన్నారంటే మిస్టర్ బ్రహ్మాండంలో ఇబ్బంది ఉంది అంత వ్యాకరణం చదువుకున్న వాళ్ళందరం మిస్టర్ విష్ణు ఈజ్ ఓకే శివ ఈజ్ ఓకే మిస్టర్ బ్రహ్మ అప్రోత్సాం దాన్ని మిస్టర్ బ్రహ్మాండలా అంటారు వాళ్ళందరూ లాగా దేవాంతరం వాళ్ళకి వ్యాకరణం చదువుకున్న వాళ్ళు కదా కాబట్టి వాళ్ళు ఏం చేశారో తెలుసిన బ్రహ్మ పదార్థము అంటే బ్రహ్మ అకోసం లేదు కదా చూసారా నేను ఒకసారి వేదాంత సభలో బ్రహ్మ పదార్థం ఉంటుంటే వెళ్ళి ముక్కు కొట్టుకుందాం అంటున్నాయి అయితే బ్రహ్మ పదార్థం అంటే పదార్థం అంటే ముద్ద చలివిడి ముద్ద బ్రహ్మ పదార్థం అంటే చలివిడి అని ఉంటుంది పలహారం చేస్తుంటారు అలా అతని తింటున్నావా బ్రహ్మంటేను ఏంటి బ్రహ్మ పదార్థం అయితే ఎక్కడి పట్టి కూర్చోడు ఓ ముద్దలా ఉంటున్నా ఇదే రోజు చదివిన వేదాంటారు అని ముక్కు పట్టుకుందాం అనుకున్నా ఎందుకంటే అసలు నీకు వేదాంతం రాదని అన్నా సిద్ధంగా ఉంటారు వాళ్ళు ఇచ్చి మనం ఎదురు చేసి ప్రసక్తే లేదు ఇంకే లోకంలో ఈ విధంగా దాన్ని తప్పుగా తెలుసుకుంటారు నా అభిప్రాయం ఇప్పుడు చూడండి ఫిజికల్ డైమెన్షన్ ఉంది తర్వాత కన్సీవబుల్ డైమెన్షన్ ఇది సైకలాజికల్ యూ కెన్ కన్సీవ్ ఇట్ యూ కెన్ లొకేట్ ఇట్ ఆ డైమెన్షన్ ఉండదు పెర్సన్ ఈజ్ లిమిటెడ్ టు దీస్ టూ డైమెన్షన్స్ ట్రూత్ ఈజ్ బియాండ్ దీస్ టూ డైమెన్షన్స్ అండ్ హెన్స్ ఇట్ ఈజ్ ఇంపెర్సన్ ఇది ఉపనిషత్తి యొక్క దేషం and yet Brahmā is not a person, it is impersonal reality, then what is Brahmā? That which is beyond space. Then look at the time. Virtually, everything is limited by space. Virtually, bhūlo kamo, limited by space. Bhogaro kamo, sargaro kamo, limited by space. Limited by space. Limited by space. what is brahma is that which is beyond the space which is where what beyond space that is sir brahma so advant sama tanum ante arthavadi because it is beyond the space it is also beyond time sama tanum timeless brahma spaceless guhyam so when we say spaceless and timeless reality వెంటనే మీకు తెలుసు అబ్బో ఎక్కడో ఉంది ఎక్కడో లేదో అది నీ ఎందుకల గుహ్యం బ్రహ్మ సనాతనం అది నీకు చెప్తాను తర్వాత మరి జీవుడు మాట ఏమిటి జీవుడు జీవుడంటూ ఏం అదే ఆత్మ అనుకో హే గౌతమ అంటే ఓ గౌతమ వంశానికి చెందిన మంచికే ఈ ఆత్మ అనేది ఉంది చూసారా ఇది మరణించిన తర్వాత ఏమవుతుంది ఆత్మకి మరణం లేదు కదా అంటే దేహాదులకు వచ్చిన మరణాన్ని తన మీద వేసుకునే వేసుకున్న ఆత్మ ఆత్మ ఆత్మ మరణం ప్రాప్య మరణమును పొంది అంటే దేహాదుల యొక్క మరణాన్ని తన మీద అధ్యాస చేసుకున్నటువంటి ఆత్మ దానికి మరణం అంటే ఇకేమవుతుంది ఏమేమవుతుంది అటువంటి అధ్యాస వల్ల మరణమును పొందిన ఆత్మ యథాభవతి ఎలా అవుతుంది ఆ విషయాన్ని కూడా మీకు చెప్తాను ఎందుకంటే అడిగాడా ప్రశ్న మరణించినప్పుడు వాడు ఉన్నాడా లేడా ఎవడా అస్థితి చేయమస్థితి అది కూడా మీకు చెప్తాను ఎలాగంటే యువము మన్నే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినాను మన్నేను చూడండి ఆత్మకి దేహాన్ని బట్టి మరణం వచ్చినట్టుగానే ఆత్మకి దేహాలను బట్టి బహుత్వం వస్తుంది అనేక దేహాలను బట్టి బహుత్వం వస్తుంది దేహములు అనేకము కనుక ఇప్పుడు ఆత్మలు అనేకము అయినట్టు అవుతుంది ఇది ఎలాగంటే పది కొండల్లో పోసి సూర్యుల్లో పెడితే పది ప్రతిబింబములు ఉన్నట్టు ఈ జీవాత్మలలో కొన్ని అన్యే కొన్ని జీవాత్మలు యోనిం ప్రపంచే అన్నే దేహిన కొన్ని దేహాభిమానం కలిగిన జీవాత్మలు యోనిం ప్రపంచే ఒక జన్మను పొందును అంటే తల్లి గర్భమును చేరును పేరు కోసం దేనికోసం తల్లి గర్భంలో పడ్డం శరీర స్వాయ శరీరమును కొరకై ఒకనొక తల్లి యొక్క గర్భంలో చేయడము తల్లంటే మనుష్య స్త్రీయే కనక్కట్లా దేవతా స్త్రీ కావచ్చు లేకపోతే పశుపక్షి అది ఏదైనా కావచ్చు ఇంకా అన్ని మరికొన్ని జీవులు ఉంటారు వాళ్ళేలాగా స్థానం సానుసరించి చెట్టు చేమల రూపంలో వాళ్ళు ఉంటారు చెట్టు చేమలు ఉంటాయి కదండి ఆ రూపంగా ఉంటారు అంటే కొన్ని జీవు కొన్ని జీవులు పశుపక్ష్యాది జన్మను మనుష్య జన్మను దేవతా జన్మను పొందుతాయి మరికొన్ని జీవులు చెట్టు చామల యొక్క జన్మను పొందుతాయి ఏమంటే దీనికి ఎదుర ఒక వ్యవస్థ ఉన్నదా ఉంది ఎలాగా యథాకర్మ యథా శృతం శృతం అంటే ఉపాసన మీరు ఏ ఏ కర్మలు చేశారు ఏ ఏ ఉపాసనలు చేశారు ఉపాసన అంటే లలితోపాసన హనుమంతుడు ఉపాసన అని కాదు అక్కడ అది కాదు అక్కడ అర్థం ఏంటంటే మీరు ఏ ఏ విధంగా జీవించి ఉన్నప్పుడు ఎటువంటి ఉపాసనలు చేసినారు ఇప్పుడు ఒకడు డబ్బునే ఉపాసన చేశాడనుకోండి ఉపాసన అంటే అలాగే ఉంటుంది డబ్బు పోగేసుకుంటూ ఉన్నాం లెక్కలు పెట్టుకుంటూ అలా గడిపేశాడనుకోండి జీవితం వాడికి వచ్చే జన్మ యథాశతం వాడి ఉపాసనకు వస్తుంది ఒకడు భోగాలనే ఉపాసన చేసేటనుకోండి వాడికి కూడా జన్మ దానికి తగ్గట్టుగా వస్తుంది ఎప్పుడు త్రాగుడు దృష్టితోటే బతికాడనుకోండి వాడేదో కళ్ళు కాంపౌండ్ యజమానుడుగాను దేనిగాను కుక్కను సంథింగ్ లైక్ దాట్ ఆ ఉపాసనని బట్టి ఆ జన్మ వస్తున్నాడు పిల్లిని ఉపాసన చేయడము కుక్కను ఉపాసన చేయడము లేకపోతే కారుని ఉపాసన చేయడము అలా ఉపాసన చేస్తూ ఉంటారు కారుని ఉపాసన చేసేటనుకోండి కారు మరి జడం కదా కాబట్టి వీడు కూడా జడప్రాయుడైపోతాడు అటువంటి జన్మ ఏదో ఒకటి వస్తుంది అందుచేతనే గమ్ముని కంగారు పడి జైనడితే దాన్ని ఉపాసన చేయకూడదు నిజంగా ఊరికే అలాగా కంగారుపడి జడవస్తువుల్ని ఉపాసన చేయకూడదు బంగారాన్ని ఉపాసన చేశారనుకోండి అదేదో జడము బంగారము జడము వీళ్ళు కూడా జడప్రాయమైన జన్మ వస్తుంది అలాగే మిగతా విషయాలు కూడా అలాగే పశుపక్షియాదులను ఉపాసన చేయటము దానికి తగిన జన్మోస్తుంది కాబట్టి యథాశం యథా కర్మ కాబట్టి దేహంతో చేసే కర్మలు మనస్సుతో చేసే ఉపాసనలు ఎలా ఉన్నాయో దానికి తగ్గ జన్మొస్తుంది దీంట్లో ఇప్పుడు దీంట్లో జీవ విషయ ప్రశ్న పరమాత్మ విషయ ప్రశ్న రెండు కూడా కలిసి వచ్చాయి ఇక్కడ చూద్దాం ఇది వ్యవహితం జీవ విషయం వ్యవహితం అంటే కొంచెం గ్యాప్ ఉంది ఇప్పుడు పరమాత్మ విషయం అది ప్రశ్నది ప్రతివచనం ఎలా ఉన్నది అగ్ని విషయమైన ప్రతివచనం ఎక్కడొచ్చింది వన్ వన్ లో వచ్చింది జీవ విషయమైన ప్రతిభన ఎక్కడ వచ్చింది టూ ఫైవ్ లో వచ్చింది మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది ఆ గ్యాప్ లో ఇంకా ఏవేవో ఐటమ్స్ చెప్పాడు కాబట్టి మూడు ప్రశ్నలు వీడు వేశాడు కదా మూడు ఒకదాని తర్వాత ఒకటి ఏదో విజిఎస్ గైడు ఉన్నట్టుగా ఉండవు అని కొంచెం మధ్యలో గ్యాప్ పెట్టి ఆ గ్యాప్ లో ఏవో ఉంటాయి ఐటమ్స్ వ్యవహితం కొంచెం గ్యాప్ వచ్చి జీవ ప్రశ్న చెప్పడమైనది ఇంకా ఇంతవరకు జీవ విషయమే మరి ఈ జీవుడికి ప్రశ్నకి సమాధానం చెప్పినప్పుడు ఆ జీవుణ్ణి ఇక్కడ రెండు పదాలతో వ్యవహరించిన ఆ జీవున్నే బ్రహ్మ అన్నారు ఆ జీవుణ్ణే ఆత్మ అన్నారు ఆత్మకే మరణము పుట్టుక అంటున్నారు అంటే అర్థమేంటి దేహ ఫిజికల్ అండ్ సైకలాజికల్ డైమెన్షన్స్ తోటి కనుక మీరు లిమిట్ చేసి పారేస్తే ఆ బ్రహ్మయే ఆత్మ జీవుడైపోతుంది ఆ జీవుడికి దేహాన్ని బట్టి పుట్టుక వచ్చింది మీరు చెప్తే అదే పుట్టుకను బట్టి మరణం వస్తుంది మరణం వచ్చిందంటే మళ్లీ పుట్టుక వస్తుంది ఆ పుట్టుక కర్మని ఉపాసనని బట్టి ఉంటుంది అదే బ్రహ్మ అదే ఆత్మ అదే జీవుడు అదే పుట్టింది అదే గిట్టింది అన్నింటికే అదే ఇప్పుడు బంగారము పుట్టిందా గిట్టిందా అంటే చూడయా నెక్లెస్ దృష్టితోటి పుట్టింది గిట్టింది కూడా ఇన్ ఇట్స్ సెల్ఫ్ పుట్టను లేదు గేట్లను అన్నింటికే అదే అన్నింటికీ అదే పేరు కాబట్టి జీవుడు గురించి చెప్పమంటే బ్రహ్మతో మొదలుపెట్టి ఆ బ్రహ్మని ఈ ఫిజికల్ డైమెన్షన్ కి లిమిట్ చేసి ఆత్మ అని ప్రస్తావించి జీవుడుగా తీర్చిదిద్ది దానికి పుట్టుగా చాబులను పెట్టి మళ్ళీ తిరిగి పుట్టుత అన్నంత వరకు వర్ణించినారు అది జీవ విషయ ప్రశ్న ఇక ఈశ్వరుడు గురించి ఆయన ప్రశ్న లేడు అన్యత్ర ధర్మాదన్యత్రధర్మాత్త దాని మీద ప్రశ్న పరమాత్మ గురించి నాయతేంద్రియతే వా విపశ్చిత్ ఇది బహు పరమాత్మ విషయం పుట్టుట లేడు ఇప్పుడు పైన చూడండి జీవుడు గురించి చెప్పినప్పుడు పుట్టాడు గిట్టాడు అనే మాటలు వచ్చాయి ఇప్పుడు పరమాత్మ దగ్గరికి వచ్చేప్పటికీ పుట్టుట లేడు గిట్టుట లేడు విపశ్చిత్ అంటే ఈ ఫిజికల్ సైకలాజికల్ డైమెన్షన్స్ కి లిమిట్ అయి ఉండడు ఈ డైమెన్షన్స్ శుద్ధ చైతన్య స్వరూపుడు అని ఆ విధంగా బహుప్రపంచం ప్రపంచం అంటే విస్తారము చాలా ఎక్కువ విస్తారంగా ఆ పరమాత్మ విషయమైన ప్రతిలక్షణము కూడా మనకి ఉపనిషత్తులో కానబడుతుంది మూడు ప్రశ్నలు మూడు సమాధానాలు వచ్చేశాయి నైవం ప్రధాన విషయ ప్రశ్నోస్ అగ్ని జీవుడు పరమాత్మ గురించి ప్రశ్నించిన విధంగా ప్రధానం గురించి ప్రశ్నించిన ప్రశ్న ఏది మనకి కనపడదు అపృష్టత్వాచ్చ అనుపన్యసనీయత్వంత కొని ఈయన అడక్క అడక్కపోయినా అది యమధర్మరాజు చెప్పచ్చు కదా అంటే చూడ ఈయన అడగలేదు అడగలేదు కాబట్టి ఆయన చెప్పలేదు కాబట్టి నువ్వు అనుకుంటున్న ప్రధానము అసలు మా ఉపనిషత్తులో ఎక్కడా లేదు కఠోపనిషత్తులో ఉండాలి అంటే అది తప్పనిసరిగా నచ్చకేతడు అడగాలి యమధర్మరాజు చెప్తాడు అడిగితే చెప్తాడు లేదా చెప్పడం అడగండి చెప్పడం అడిగితే చెప్తాడు సో ఆయన అడగలేదు కాబట్టి ఆయన చెప్పలేదు కాబట్టి నీ ప్రధానానికి ఈ ఉపనిషత్తులో ప్రవేశము లేదు అయిపోయింది అక్కడ టాపిక్ అయిపోయింది ఇప్పుడు ప్రసంగాను ప్రసంగంగా అంటే దాంట్లో భాగంగా ఇంకో ప్రశ్న లేవనెక్కి సమాధానం చెప్తున్నారు తప్ప టాపిక్ అయితే పూర్తి అయింది టాపిక్ అయిపోయినప్పటికీ ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది ఈ సందర్భాన్ని విడిచిపెడితే మళ్లీ అది రాదు దృష్టికి కాబట్టి ఈ సందర్భం నందు చెప్తున్నారు ఆహా ఆహ కహ అంటే అచార్య అచార్యుడు చెప్తున్నాడు చూద్దాం ముందుకు వెళ్తే తెలుస్తుంది యోయమాత్మ విషయ ప్రశ్న ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే ం స ఏవాయ్రమాదా పునరనుకృతే రెండు ప్రశ్నలు కనపడుతున్నాయి మొదటి ప్రశ్న ఏమింటే ప్రేతే ప్రేతేచికిసానుష్యే అస్థి చేతే నాయమస్థితి చేయితే వన్ వన్ ట్వంటీ ఆ సీక్వెన్స్ కూడా అవసరం వన్ వన్ ట్వంటీ ఆయన అడిగాడు ఏమంటే మనిషి పోయాడు అయినప్పటికీ డౌట్ ఒకటి ఉన్నది వాడు పోయినప్పటికీ దేహం పోయినప్పటికీ జీవుడనేవాడు ఒకటి ఉంటాడు వాడు నశించదు అని కొంతమంది చెప్తున్నారు జీవుడనేవాడు లేనేలేడు అని నాస్తిలు చెబుతున్నారు నువ్వు ఎలా చెప్తావు అని ఒక ప్రశ్న అడిగాడు అడిగి తర్వాత ఇంకో ప్రశ్న అడిగారు అన్యత్ర ధర్మాత్ అన్యత్రాధర్మాత్ ధర్మాధర్మములు భూతభవ్యములు కృతాకృతములు అనే ద్వంద్వములకు అతీతమైన సత్యతత్వము ఏదైతే దళదో దాని గురించి చెప్పు అని ఇంకో ఇప్పుడు వన్ లో అడిగిన దాన్ని ఈ రెండో ప్రశ్న ఎక్కడో తెలుసిన వన్ వన్ వన్ వన్ వల్లి అయిపోయింది రెండో వల్లిలోకి వచ్చేసాము ఫోర్టీన్త్ మంత్రంలో రెండో ప్రశ్న వచ్చింది ఇది అన్యత్రధర్మాద్రా ధర్మ కాబట్టి వన్ వన్ అడిగిన ప్రశ్ననే మళ్లీ పైకి లాగి భాష మార్చి వన్ లో అడిగాడా అంటే రెండో కలిపి ఒకే ప్రశ్న రెండు పక్క పక్కనే ఉంటే ఒకే ప్రశ్నని మనం తెలుస్తూనే ఉంటుంది అదే అదే అదే కొంచెం వివరంగా అడిగాడని మీరు ఈజీగా దాన్ని వర్కౌట్ చేసుకోవచ్చు కానీ రెండు పక్క పక్కన లేదు వన్ వన్ ట్వంటీ అలా ఉన్నాయి అంచేత ఏమన్నాల్సి ఉంటుంది అక్కడ అడిగిన ప్రశ్ననే మళ్లీ పైకి లాక్కొచ్చి అనుకృష్్య కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పైకి లాగి మళ్లీ భాష మార్చి అడిగాడు అనియ లేఖ వాన్య అయమపూర్వ ప్రశ్న ఉత్ప్యేక ఒకవేళ ఆ పక్షం లేకపోతే ఇంకే పక్షం ఏముంటుంది అక్కడ ప్రశ్న అది ఇక్కడ ఇంకో ప్రశ్న ఆ ప్రశ్న ఆ ప్రశ్నే ఈ ప్రశ్న ఈ ప్రశ్న ఇది కొత్త ప్రశ్న వన్ వన్ ట్వంటీలో అడిగిన ప్రశ్ననే పైకి లాగి మళ్లీ వన్ టూ ఫోర్టీన్ లో అడిగేయడం కాదు ఇది కొత్త ప్రశ్న అన్యా హౌ యూ లుక్ అట్ అనే ప్రశ్న దీనికి ప్రధానవాద నిరాకరణానికి సంబంధం ఏం లేదు అయిపోయింది నా టాపిక్ అయి కొత్త టాపిక్వేశపెట్టాయి మంచిది ఇంట్రెస్టింగ్ ఈ ప్రశ్న ప్రశ్న అడిగారు ఎవడో అడిగారు పూర్వపక్షం అడిగారు సిద్ధాంతం ఏం చెప్పాలి రెండు ఒకటే రయ్యా అనైనా చెప్పాలి లేకపోతే రెండు వేరువేరు ప్రశ్నలు అనైనా చెప్పాలి ఇలాగా చెప్పడో అలాగా చెప్పడో ఎందుకంటే ఏమంటాడంటే కించాతహ అని అడుగుతాడు కించాతహ అంటే ఏమిటి నువ్వు ప్రశ్న అడిగావు సరే నీ ప్రశ్నకి సమాధానం నేను తర్వాత చెప్తాను అసలు ఈ ప్రశ్న అడగడంలో నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అతహ కించ దీనివల్ల ఏమి తేలును అంటే సపోజ్ రెండు ఒకటే ప్రశ్న అన్నాం అనుకో దెన్ వాట్ సపోజ్ రెండు వేరువేరు ప్రశ్నలు అన్నామనుకో దెన్ వాట్ అది చెప్పిన ముందు యూ పుట్ ఆల్ యువర్ కార్డ్స్ అబ్మిటేడ్ దెన్ ఐ విల్ రిప్లై ఎందుకంటే మనం అమాయకంగా ముందే రిప్లై చెప్పేసేమంటే వాడేదో ట్రాక్ ఒకటి తయారు చేసి దాన్ని కాబట్టి నేను తర్వాత చెప్తా ముందు అసలు నీ అభిప్రాయం ఏమిటి ఏమిటి అభిప్రాయం అనగానేది అంటే చూడు సపోజ్ రెండు వేర్వేరు ప్రశ్నలు అనుకో దెన్ వా కాదు రెండు ఒకటే అనుకో దెన్ వాట్ అని చెప్పాలి ఇప్పుడు చెప్తున్నాడు స ఏవాయం ప్రశ్న పునరనుపృష్యతేచ్యేత సపోజ్ యూ సే 1, వన్ ట్వంటీ అండ్ వన్ టూ ఫోర్టీన్ ఒకటే ప్రశ్న అక్కడ అడిగిన దాన్నే తిరిగి పైకి లాగి అడిగినాడు అని నువ్వు చెప్పినట్లయితే అది మొదటి పక్షం కదా ఆ పక్షంలో ఏమవుతుంది ద్వయో ఆత్మవిషయో ప్రశ్నయో ఏకతాపత్తే అగ్ని విషయస్ అగ్ని విషయ ఆత్మవిషయ్వా ఆ పక్షంలో ఏమవుతుంది ఈ రెండు ప్రశ్నలు ఒకటైపోయాయి అస్థితైకే న్యాయమస్థితిచ్చేకే అన్న ప్రశ్న ఆత్మ గురించిన ప్రశ్న అన్యత్ర ధర్మాదన్యత్రాధర్మాతన్నది కూడా ఆత్మ గురించే ఆత్మయే ఈ ఆత్మ ఈ ఆత్మయే ఆత్మ కాబట్టి అక్కడ ఆత్మ లేరు ఇక్కడ ఆత్మ లేరు కాదు రెండు ఒకటే కాబట్టి ఆ ప్రశ్నయే ఈ ప్రశ్న అంటే దాన్నే మళ్ళీ పైకి లాగి ఇక్కడ అడిగినాడు అని చెప్పారనుకోండి అప్పుడేమవుతుందో తెలిసిన ఈ రెండు ప్రశ్నలు ఫ్యూజ్ అయిపోతాయి ఒక ప్రశ్న అవుతుంది అంతకుముందు అగ్ని గురించి చెప్పన్నాడు అది ఆయన చెప్పాడు అంటే అగ్ని ప్రశ్న ఒకటి ఆత్మ ప్రశ్న ఒకటి రెండు ప్రశ్నలు వస్తాయి రెండు ప్రశ్నలు కే ఓకే అప్పుడేమవుతుంది ఇత నవ్యం త్రయాణం ప్రశ్నోపన్యాసీ ఇప్పుడు రెండు ప్రశ్నలు లెక్కకొచ్చిన సందర్భంలో బాదరాయణ మహర్షి ఇక్కడ త్రయాణం ఏ చైవముపన్యాస ప్రశ్నశ అని ఈ సూత్రం తప్పు కదా రెండే ప్రశ్నలు చేసినప్పుడు మూడు ప్రశ్నలు ఆయన ఆయన అలాగే మాట్లాడడం అది తప్పవుతుంది ఓకే సపోజ్ రెండు వేరు వేరు ప్రశ్నలు అనుకో అప్పుడు ఏంటవుతుంది అప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుంది అత అన్యోయమపూర్వ ప్రశ్న్యత్యుచ్యేత బాలరాయణుని సూత్రాన్ని కాపాడటం కోసం నువ్వు దీనికి భిన్నంగా ఇవి రెండు వేరు ప్రశ్నలయ్యా అక్కడ ప్రశ్న ఇక్కడికి లాసుకురావడం ఏం లేదు ఇది వేరే ప్రశ్న కొత్త ప్రశ్నని ఆయన లేవనెత్తినాడు అని నువ్వన్నట్లయితే సూత్రం కుదురుతుంది కానీ మరో సమస్య వస్తుంది తథాన్యతిరే ప్రశ్నకల్పనా అదోష్యాసకల్పనా అదోష సదితి నేను ప్రధానం అయిపోయిందనుకున్నా అయిపోలేదండి బ్రహ్మసూత్రంలో ప్రధానం అయిపోదు ఉంటుంది ఎప్పుడు వస్తూనే ఉంటుంది గీతా భాష్యంలో కర్మలు అయిపోవు ఎప్పుడు వస్తూ ఉంటాయి గీతాభాష్యం అంటేనే కర్మ గురించి కర్మ మీమాంసకులని అక్కడ పద ఎందుకంటే ఈ మీమాంసకులు కర్మమీమాంసకులు తయారు చేసినటువంటి సిస్టమ్ ఉంది చూసారా అది చాలా జటిలమైనది కాంప్లెక్స్ నిస్తారమైనది సమాజాన్ని కప్పేస్తుంది పంచి పంచుకుపోయి అవుతుంది ఎందుకు తెలిసి జనులు కర్మ ఏడల ఫోకస్ ఉంటారు తప్ప జ్ఞానం ఏడల వాళ్ళకి ఫోకస్ ఉండదు దే వాంట్ టు డూ సంథింగ్ నా దగ్గరికి చాలా మంది వస్తారు ఎలా వస్తారంటే స్వామికి ఏదైనా ఒకటి మొదలు పెట్టండి లెటెస్ డూ సంథింగ్ మీరు మీరు చెప్పండి మేము చేస్తాం డబ్బు లోట్ల డబ్బు ఇస్తాం మేము అని వస్తా రేపు సాయంకాలం గీతా క్లాస్కి రంగం ఇంకా మళ్ళీ కనపట్టంట్ డూ సంథింగ్ గీతా క్లాస్కి రంగండి అని నేను అంటాను మాకు ఇంకో స్వామిని వెతికి ఆయన వీళ్ళకి పురమాయిస్తాడు ఏమైనా పురమాయిస్తాడంటే అక్కడ డైమండ్ పాయింట్ సెంటర్లో ఏడంతస్తుల భవనం ఒకటి ఉంది ఆ పైన అడ్వర్టైజ్మెంట్కి ఖాళీగా ఉంది అక్కడ మనం యజ్ఞం చేయబోతున్నాం దానికి అడ్వర్టైజ్మెంట్ ఆ పోస్టర్ అక్కడ ఫిక్స్ చేయండి అని పురమాయిస్తాడు గీతా గ్లాస్కి రాదు మీరు గీతా క్లాస్ చూస్తే ఏముంది చక్కడా ఇంటర్నోట్ సేపు భగవద్గీత ఈశ్వరిని విచారం చేసి ఇంటికి వెళ్ళొచ్చు ఖర్చే ఉండదు ఏమిటి దండం పెట్టడం కూడా కంపల్సరీ కాదు ఇట్ ఈ నాట్ అలా కాకుండా ఈ పని పెడితే ఇప్పుడు ఇంక వీడు వాకప్ మొదలు పెడతారు ఆ బిల్డింగ్ ఎవరిది అక్కడ టెలిఫోన్ నెంబర్ ఉంటుంది ఆ టెలిఫోన్ నెంబర్ నోట్ చేసి వెంటనే సెలకొస్తాం ఎవరు లేదు మాకు కావాలి అంటే రెండు లక్షల యాభై వేలు నాకెవరో చెప్పారు నెలకి రెండు లక్షల యాభై వేలు తింటా అదే దాని మీద స్పేస్ ఆ బొమ్మలన్నీ మీరే వేసుకోవాలి వాడేం వేయడు ఆ బొమ్మలన్నీ ఆర్టిస్టులు పెట్టుకున్న మీరే వేసుకోవాలి ఆర్టిస్టులు పదివేలో ఇరవై వేలో మాకు ఇది యజ్ఞానికండి మీకు యజ్ఞంలో ఒక రోజులో మీకు ఒక కర్మలో మీ పేరు ప్రతిష్ఠ మీ పేరు వేస్తాము మీరు ఉచితంగా ఇవ్వాల్సింది అని ఎంత యజ్ఞానికైనా ఉచితంగా ఇవ్వలేవ్వండి రెండు లక్షలకి తీసుకోండి అని వాడు వింటారు మళ్ళీ మళ్ళీ మహాత్ములతో చెప్తాడు రెండు లక్షలు ఉంటున్నాయండి బేరవాడ సార్ రెండు లక్షలు అయితే మరి స్పాన్సర్ చూడండి ఇంకొకరి మరి స్పాన్సర్ చూడాలి కదా దేని దానికి స్పాన్సర్స్ ఆ లిస్టులో ఎవరే వాళ్ళు స్పాన్సర్లు ఉంటారు ఆల్రెడీ స్పాన్సర్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళని వదిలిపెట్టి ఇంకెవరి స్పాన్సర్ని పట్టుకోవాలి అప్పుడు మీరు స్పాన్సర్ని వెతుక్కుంటారు మళ్ళీ వాటితో మాట్లాడతారు ఈ యజ్ఞం జరిగింది ఆ యజ్ఞానికి మీరు స్పాన్సర్ చేయాలి ఆయన అనుకుంటాడు ఏదైనా హోమో ఏదో స్పాన్సర్ భోజనమో స్పాన్సర్ చేయాలనుకుంటాడు కాదు అడ్వర్టైజ్మెంట్ బోర్డు స్పాన్సర్ చేయాలి